లేకపోతే వాడు మాట్లాడు ఆ కారణం చేత ఒక చేయి పట్టుకుని ఉన్నదట చూచింది అరే నా శరణాగతిలో తప్పుండే ఈ చేయ వాడు బలవంతుడు మహాబలవంతుడు దుశ్వాసనుడు ఈ చేతితో పట్టుకుని నేను ఆపగలనా కాబట్టి ఇది అని ఎత్తేసిందట రెండవ చెయ్యి రెండవ చెయ్యి కొండ పైకి ఎత్తేసింది రెండవ చె చేయి ఎత్తి గోవిందీకాక్షమాం శరణాగతం హే గోవిందరీకాక్ష రక్షమాం శరణాగతం అది రెండు చేతులు పైకి ఎత్తేసింది పైకి ఎప్పుడైతే లేచిపోయిందో ఇక తప్పుకోవటానికి లేదంటే సరివేష్టం అవకాశం లేదు శరణాగట్ పూర్తయిపోయింది చూచాయట ఓహో అయిపోయిందే అని ఆడుతూనే ఉన్నాయట అక్కడ పాచికలు వెంటనే అర్చగా అది కొట్టి పారేశారట పాచిక అక్కడ పాచిక ఎప్పుడైతే కొట్టేశాడు ఇక చేయ అడ్డం కదా నిశ్శాసనములకు ఓడ చీర ఓడ తీసి కింద పడేసేవరకు ఉంది చీర అదే రెండు చీరలు కట్టుకున్నది ఆయమే ఆయన దాన్ని ఓటదీశాడు ఇంకొకటి ఉంది దాన్ని ఓటదీశాడు ఇంకొకటి ఉంది ఇక ఓటద తీసి గుట్టలు వస్తూ వాటికి తడుగులేడు ఈ ప్రక్కను ఆ ప్రక్కను పెద్ద గుట్టలు పడిపోయింది చీర గుట్టలు పడిపోయింది ద్రౌపదికి పరాభవం చేయవలనే ఉద్దేశంతోనంటే వీళ్ళు ఇంత ప్రయత్నం చేసింది చేయలేకపోయారు మొహాలు వేలాడిపోయినాయి అందరికి కూడా ఎంతసేపు ఓటేస్తాడు వీడు మాత్రం ఓటదీసిన పుళ్ళు పడిపోయి ఎన్ని ఓటదీసినా తరుపు లేదు ఎగను చూచాడు దుర్యోధనుడు దుశ్శాసనుడాకో రాహలేదులే కూకున్నా అత్య సమయం ముందు ఆ ద్రౌపమి స్వామి నిన్ను తిట్టానని అనుకుంటున్నావేమో నేను చెత్తలేదు సుమా నీ యొక్క అవతార విషయములే వాడే ఎక్కాను కానీ నిన్ను చెత్తలేదు నేను ఏమిటి అంటే నీచు ఆసన చేత నీటిలో నుండి నీతు వాసనతో నీటిలో ఉనికి నీ మత్స్యావతారం ఎక్కువ ఆ యొక్క నీటి ఎల్లుడు బండను మోసినటువంటిది ఆ మందిరాన్ని మోసినటువంటిది పూర్ణావతారం కడుపుడికి తుంగకాయలు మెక్కితో తుండకాయలు మెక్కింది వరాహస్వృం స్తంభము చాటున దాగిన ఓ స్తంభము చాటున దాగినటువంటిది దృశ్యం భావతారం సిటి బిచ్చపు చెప్ప చేపట్టితో లక్ష్మి ఉండి భిక్షకు భిక్షాటుకుడు పోయినటువంటిది వామనావతారం ఆ గొడ్డలి చేత గంటొడ్డలి తీసుకొని సంచరించినటువంటిది పరశురామావతారం పట్టణ ప్రజకు చెప్పకప్ప అదిపోటి పో పట్టణ ప్రజకు చెప్పకుండా కళ్ళుకావి ఒ తెలియకుండా పడిపోయింది బలరామావతారం స్వామిని యొక్క అవతారం లేచి వర్ణించానే కారణి నువ్వు తిట్టలేదు కనుక నన్ను క్షమించవలసింది అనదట ఏమి చేయలేకపోయారు ఇక్కడ ఆ దౌపుడికి పరాభవం చేయలేకపోయారు సరిగదా తా మీరు పరాభవ కౌరవులంతా కూడా కానీ అక్షయానికి వచ్చాడట దాంతో గెలిచాడు ఆటలో అక్కడ ద్వారకా నగరం ముందు భార్యలు పట్టుకున్నారు ఏంటో మమ్మల్ని మోసం చేశావే ఇప్పుడు పొద్దున్నండి ఓడిపోతూ ఇప్పుడు అక్షయాన్ని ఏదో మాట అన్నావు అని గెలిచావు ఇందులో అదేమిటో చెప్పు మమ్మల్ని ఏమిటో చేసిన మోసం ఏమిటో ఎందుకు చేశావు అది చెప్పవలసిందే చెప్పి నిలవదీశ నిలవదీస్తే అంటాయట శ్వాసము లేదు మీ మొహాలు లేవు గోవిందేటి యథాదప్పు కృష్ణా దురవాసిన ప్రవృద్ధం ఆ కృష్ణ ఉన్నది పాండవ ధర్మపత్రి కౌరవ సభాత్వం పరాభాన్ని పొందు ఇప్పుడు దూరవాసు వాసినిటువంటి నన్ను కూర్చు సనాత చేసి ఏమని గోవిందీకారణ గత గోవిందానికి ఆకలిచింది నన్ను గోవిందనగా చాలా అర్థాలు ఉన్నాయి దానికి గోవిందుడనగా గామ్ స్వర్గం విందీది గోవిందామ్ అంటే స్వర్గము ఉపేంద్ర స్వరూపంతో స్వర్గము ఉన్నవాడానికి ఒక అర్థం ందు గోవింద బలి చకక్రవర్తి చేత అపహరింపబడినటువంటి యొక్క సర్గం రాజ్యమును సంపాదించి మరొక దేవేందరికి ఇచ్చిన వాడానికి ఒక అర్థం గావహ ఇందు గావహనగా బాణము ఆయుధములు వాటి ఎందు ధారావుగా ఉండి పొదుపు రూపంగా ఉండి సమస్త శత్రువులు నరికేవాడా అనే అర్థం గావ పశువ హతాన్ విందజీటు గోవింద సమస్తమైనటువంటి యొక్క పశువులను రక్షించేవాడా అర్థం గాంగ్ వాచం విందజీటు గోవింద సమస్తమైనటువంటి మానవుల యొక్క ఒక అర్థం గాం వాచం వింద గీ గోవిందేదములను సోమకాసురుడు చేత అపహరింపబడిన వేదములన్నింటినీ కూడా ఆ ఉద్ధరించినటువంటి ఉద్ధరించే దక్షిణించిన వాడ అర్థం గాం వర్గ్రం విందీటి గోవిందేవ్వాంతులందు ఉండి వృత్తుడు నది పాకుడు మొదలైనటువంటి దరికిన వాడా ఒక అర్థం ందుది గోవిందమస్తమైనటువంటి యొక్క దిశలందు అంతగా వ్యాపించి ఉండేవాడా అని ఒక అర్థం గావహ నేత్రాన్ని పానవిందు నేత్రములు సమస్తమైన మానవ కోటి యొక్క నేత్రములై చూస్తే లోకమంతా ఆక్షేపిస్తుంది కాబల్ని అందులో అదర్మార్గం చేసిన వాళ్ళు కొద్దిమంది నలుగుడే అయితే అందరినీ నలకడం చాలా అన్యాయం కదా వచ్చి వాళ్ళందరినూ కాబట్టి ఇది బాగుండలా పాండవులు నవ్వుదాం ఎందువల్ల అంటే భార్య అనే ఉద్దేశంతో రక్షించకపోతే సరే రక్షించకపోయారు భాగవతులున్నారే భగవద్భక్తులైనటువంటి వారిని ఎవరైనా సరే అవమానపరిచే సమయంలో అక్కడ తాము ఉన్నట్టయితే శక్తి ఉన్నట్టయితే ఆ పరాభవము నుండి విడిపించాలి వారి భక్తులను అవతల వాళ్ళను తోసి వేసి రక్షించాలి రక్షించే శక్తి లేకపోతే టావస్ని వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నవాడు వెళ్ళే శక్తి కూడా అవకాశం లేకపోతే కళ్ళు మూసుకోవాలి చూడవాలి ఇందులో వంపనీ చేయాలి వీళ్ళు భార్యనే ఉద్దేశంతో రక్షించకపోతే రక్షించకపోయాడు కానీ ద్రౌపది పరమ భాగవతురాలు అటువంటి యొక్క భాగవతురాలను పట్టుకుని వాళ్ళు ఆ పరామం చేయబోతూ ఉంటే వాళ్ళు సమర్థులై ఉండి తిరువటనులై ఉంది కూడా శక్తి ఉండి కూడా ఆ కూతురి అందరితో పాటుగా విరోధం చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పు కాదు చక్ర ప్రయోగం చేసి దొరుకుతాం ఐదు కొన్ని అయితే నరిగితే గోవిందాన్ని అనేక అర్థములు కలిగినటువంటి గోవింద శబ్దాన్ని ఉచ్చరించినటువంటి యొక్క ఆ ద్రౌపది కంఠందే దానికి ఆభరణం ఏమిటి మంగళసూత్రం అది కాస్త పోతుంది కాబోల్ని నరిగితే అది కాస్త పోతే చేసినట్టు ద్రౌపదికి చాలా అపకారం చేసిన వాడిని ఉంటారు కాబట్టి అంత లేదు లాభం లేదు ఇక ఏమిటి అంటే ఆ ద్రౌపదికి పరాభవం చేయదలచినటువంటి కౌరవుల యొక్క భార్యలకందరు కూర్చోటం పరాభవం నిర్ణయించుకున్నాయట నిర్ణయించుకున్న తర్వాత వాడు హృషికేశుడు ఇంద్రియమే ప్రభు ఈ చీరలు నయ్యే రెండు వైపులా తాడెత్తను గుర్తులబడినాయి ఏమి చీరలు ఏ మర్గాల మీద వీటి మీద అనేసిన సరివేస్తుంది దివ్య సంకల్పం చేత తయారైనటువంటి ఎక్క దివ్య వస్త్రములు కాళ్ళకు మిరుమిట్లు కలుపుతూ ఉన్నాయి వీళ్ళు అన్నారు కదా ఈ చీరలు తలానాలుగు ఎత్తుకుపోతే బాగా ఉండే విట్టుగా ఉంది ఇవి ఎత్తుకుపోయి మన భార్యలో కట్టబెట్టి పోతాం మనం వాళ్ళ సొంపు అందం ఉన్నదే చూచి ఆనందపడదాము అని కలిగింది అందరికీ ముఖేసారి తలానాలుగు ఎత్తుకుపోదామనే వరకు ఈ కౌరవులంతా కూడా ఏగబడి ఆకున్నారు ఇహల కంటే ఓహళ్ళు ఊహల కంటే ఓహళ్ళు తీసుకున్న తరువాత ఇవేం చేయాలని సాయంకాలం మన ఆడవాళ్ళకి అందరికీ కట్టు కట్టుకోమని చెప్పి ఈ యొక్క సభాలో నాకు ఎదురుదామని పెద్ద మంటపం దాని మీదకి వచ్చి నిలబడితే కట్టుకో చీర చూచి ఆనందపడదాము కాబట్టి ఇలా కట్టుకుని రమ్మని చూద్దామన్నారు ఎత్తుకయ్యారు ఎళ్లకు ఎత్తుకై చూపించారు ఎక్కడ ఇవి అడిగారు వాళ్ళు భార్యలు ఎక్కడో చూడలే ఎక్కడ ప్రపంచంలో ఉన్న ఇవి ఎంత సొంపుగా ఉన్నాయి ఏ రెండేది ఇచ్చావే ఆ తల రెండు వచ్చినవి ఎక్కడా ఎంతమంది రెండేనా ఎప్పుడు జే విమోహం అట్లాగే అనువరిస్తుందిలే జేవి మోహం ఎవరో భగవంతులు తెలివిగా వాళ్ళు ఎక్కువ ఎత్తుకుపోయి ఉంటారు అది చిచ్చాడట కానీ సాయంకాలం ఈ వర్షము ఈ చీరలు కట్టుబడి మీరు ఆ రాజసభకు ముందుగా ఉన్నది పెద్ద మంటపం దాని మీదకి వచ్చి నిలబడండి మేమంతా చూసి ఆనందిస్తాం మిమ్మల్ని అది మాత్రం అవుతుంది ఈ చీరలు చూసిన తర్వాత ఎప్పుడు కడదావా అని ఆ చీరలు సాయంకాలం మూడైంది శృంగారించేశారంత సింగారించుకొని వచ్చేశారట ఆ సభాభవనములకు ఎదురుగా ఉన్న మంటపం మీదకి వచ్చి ఒక సేవకుడిని పంపించారు మేమంతా వచ్చామని చెప్పల పోయి మీ దొరగాలంత వచ్చి చెప్పాడు వాడు అయ్యా అమ్మగారులంతా వచ్చారు చూడమంటున్నారు అంటే ఒక్కసారి ఎత్తారట చూడటానికే అంతా మీటింగ్ వేసి కూర్చుని ఉన్నారు అందరూ ఒక్కసారి తలవెత్తారు పైకి గబా అందరూ కూడా తలలో ఏమిటా ఎలా ఉంచుకున్నారు తలరు అని చెప్పి వాళ్ళు తమ దేహములు చూసుకున్నారు ఒక్కళ్ళ ఒంటి మీద లేని చీర రవిత రెండు ఏమీ లేవు అవి మాయావస్త్రములు కనుక మాయమై తక్కపోయి వట్టి దిగంబరస్వరూపాలే ఉన్నాయి పేదవాళ్ళు పడ్డ బాధ ఆ పరాభవం చెప్పడానికి వీలుందా గబగబాది పోదాము అంటే మెట్లు వెంటది కానీ ఊహల వెంట ఊహలు ఉహిల వెంట ఉహలది కాదు కానీ దూచి పెట్టి పారిపోవడానికి వీలు లేదు ఇక నానా దచ్చి కింద పడి ఎలా అయితే పోయి ఎలలో పడ్డారు ఎడలో మంచి చేరలు ఎవరు మీ అని చెప్పి మంచి చేరల పెట్టలో ఉంటాయి వాటిని తీసుకుని కట్టుకుందాం కదా అని చెప్పి పెట్టలు అయితే చూశారట మిగిలిన చీరలు అంతగా పెట్టి వీళ్ళు ఆ పెట్టెలో పెట్టి వచ్చారు కదా వీళ్ళు ఆ కారణం చేత ఆ మాయ చీరల యొక్క సాంగత్యం చేత మంచి చీరలు కూడా అదృశ్యమైపోయింది ఆ కారణం చేతగా మామూలు చీరలు కూడా కట్టుకోవడానికి ఏవి దొరకలా వాళ్లకు ఇందులో తలుపులు వేసుకుని బంధించుకుని కూర్చున్నారు సాయంకాలం భర్తలు వచ్చిన తర్వాత చూశారు వాళ్ళు చూస్తే తలుపులు వేసున్నాయి ఏమిటిగా తలుపులు వేసుకున్నారు అని చెప్పి తలుపులు కొట్టారు కొడితే నానా చివాట్లు పెట్టి మీ చేరలు మీరు పాడువాను ఎక్కడ తీసుకొచ్చారా ఈ చీరలు వీటి వల్ల మాకు ప్రాభం అయిపోయింది పైగా వాటిని పెట్టినందువల్ల మంచి చీరలు కూడా అదృష్టమైపోయినాయి పోయి ఆ షాపుల్లో చూసి కొత్త చీరలు అది కట్టుకుంటే కానీ మేము బయటకు రావటానికి వీలు లేదు అన్నారు అలాగే చచ్చినట్టుగా పోయి కొత్తవి కొనుక్కొని వచ్చి ఇచ్చారట ఇచ్చేప్పుడు కట్టుకొని బయటకు వచ్చి నా చెలు పెట్టారు వాళ్ళు భర్తలను కనుక ఆ ద్రౌపదికి పరాభవం చేందరికి ఏకాలమునందు అలా పరాభవం చేశాయట అప్పటి కానీ వారి యొక్క రుణం నా యొక్క రుణం చేరలేదు అంటూ ఉన్నారట రుణం ప్రవృద్ధమేమే హృదయాపత్పది ఆ రుణం పెరిగిపోతూ కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి తహ తహపడి ఈ ప్రకారంగా ఆ కౌరవుల యొక్క భావిలకందరికీ కూడా పరాభవం చేశారట ఏక కాలమునందు సమే ప్రియా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అంటూ ఉన్నారట భక్తుని కొరకాయి ఎంత పొరలైనప్పటికీ చేయటానికి సంసిద్ధుడై ఉంటూ ఉన్నా సర్వేశ్వరుడు భీష్ముడు శరతల్ పద్ధతుడై పడు ఉన్నాడు కౌర యుద్ధం ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత సంబరాలు యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కొంతకాలం ఉన్నారు శ్రీకృష్ణ స్వామి వారు ఒక రోజున ఆ స్వామిని చూడవాలని ఉద్దేశించే పాండవులంతా కూడా బయలుదేరి వచ్చారట స్వామి ఉన్నటువంటి మేడకు వచ్చేసరికి ఎలా వారి యొక్క స్థితి ఒక ఆసనం వేసుకొని ఆసనమునంత కూర్చుండి కనులు మోసి ధ్యానములో ఉన్నారు చూచారట చూచి కూర్చున్నారు మెదలకుండా పాండవులు ఏదో ధ్యాన యోగంలో ఉన్నాడు ఏ సర్వేశ్వరుడు కొంతసేపటికి చేయిచారట నేత్రములు అప్పుడు అడిగారు ధర్మరాజు స్వామి జగత్తులతో కూడా దేవత వారిని ధ్యానిస్తూ మనుషులంతా కూడా సిద్ధులు సాధ్యులు దేవతలంతా కూడా దేవస్వాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తమది ఎవరిని కూర్చి ధ్యానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చాలాసేపటి నుండి చేశారే ధ్యానం కాదయా పరమ భాగవతుడైనటువంటి భీష్ముడున్నాడే సరతల్పముందు పడి ఉంది ఇప్పుడు ఆ శర బాధ సహించలేకడు అతని బాధ ఉపశమింపజేయటానికై కొంతసేపు నా యొక్క మనస్సు భీష్ణుడు గాని అంతేగాని జానయుపగలు లేదు లేదు ఏది లేదు అన్నారట అని భీష్ముడు అస్తమించనే ధర్మం అస్తమించు ఆ భీష్ముడు నాడే అస్తమించాడు అంటే జగత్తులో ధర్మం కూడా అస్తమించినైతే కనుక మహాధర్మ ఏది భీష్ముడు నీవు సమస్తమైనటువంటి యొక్క ధర్మము నువ్వు దే స్వామి మహాపురుషుడైనటువంటి యొక్క భీసుకుని మా బాణువుల చేత పలకొచ్చి మరో తగుదుని ఆయన దగ్గరకు పోయి ధర్మములు చెప్పవలసింది వింటానికి వచ్చామని చెప్పి మొహం పెట్టుకుని అడిగేటట్టు మేము ఏం పర్వాలేదు ఆ బాధ ఆయనకేమీ లేదు కదా మీకు అంత బాధగా ఉంటే నేను వెంట పెట్టి రండి అని పాండవులను వెంట పెట్టి పోయాయట వెళ్ళి కబరు చేశారు పాండవులు శ్రీకృష్ణ స్వామి వారు వస్తూ ఉన్నారనే వరకు లోపలికి రావాల్సింది నాడు ఆయన ఆశ్రమల మీద కూర్చున్న తరువాత స్వామి ఏమిటి ఇలా వచ్చారు పాండవులు నా దగ్గరకు ఏమి లేదయా ఆ సమస్త ధర్మవులు నీవు చెప్పాలి ధర్మరాజు నీవు పోయిన తర్వాత చెప్పేవారు ఎవరు లేరు కనుక ఆ అధర్మ సందేహములన్నీ కూడా నీ దగ్గర తీర్చుకోవట నుంచి వచ్చాడు కనుక నీవు చెప్పవలసమా అంటే స్వామి ఈ శరబాధ దహించుకుపోతూ ఉన్నది నా అంత శరీరం నిండి ఉన్నాయి బాణములు ఆ బాణముల మీద ఉన్నాడు ఆయన ఈ బాధలో నేనేం చెప్పగలను అంటే ఆ బాధ నీకు తీసివచ్చానన్నాట ఇక నీకు ఆ బాధ తీసివేశా సరే శరబాధ తీసివేస్తారు మీరు సరి వేస్తుడు కనుక నీకు సమర్థత ఉన్నది తీసివేశాను సరే ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నల కనుక నేను సమాధానం చెప్పలేదే సామాన్యుడు ఆయన ధర్మములు నాకు తెలియవే సమస్త ధర్మములు నీకు తెలిసేటట్టుగా అధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నల కూడా సమాధానం ఇచ్చే సమర్థత కూడా నీకు ఇస్తానే కను చెప్పు ఈ యొక్క శరబాధ తీసి ఆ చెప్పే శక్తి అంతా కూడా నాకు ఇచ్చి నాతో చెప్పించకపోతే దేవత వారే చెప్పరాదా నేను చెప్పకూడదు నా భక్తుడు అయినటువంటి నిన్ను శాశ్వతంగా కీర్తిని ధర్మరాజు సమస్త ధర్మముడు చెప్పాడు భీపుడిన యొక్క కీర్తి నీకు కలగగలందులకై నీకు ఈ పెట్టుబడిని పెడుతూ అయితే ఆ కీర్తి నమకే ఉంటది కదా ఇలాంటి మొనవటు కీర్తులు అనేకమైనవి రాబట్టి ఇది ఒక కాదు నాలుగు లక్షల కాదు కానీ నిన్ను నీకు ఆ కీర్తిని పొందించాలనే యొక్క ఉద్దేశంతో చెబుతూ ఉన్నాను కనుక చెప్పు చెప్తా చెప్పాడు సమస్త ధర్మములు సాలు కూడా అక్కడే ఉన్నారు రోజు కూడా ఆ భీష్ముని యొక్క ఆ ధర్మ బోధం ఉన్నది ఆ సమయంలో వారు కూడా అన్వయించి అన్ని రోజులు విన్నారు వినతురువాత అంతా అయిపోయిందో అత ఉత్తరాయం వచ్చింది ఇక ఆ పదవ పదానికి ప్రారంభించాయట భీష్ముడు వెళ్ళిపోవటానికి శరీరాన్ని వదలటానికి వెళ్ళే సమయం ముందు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని స్వామి ఒక్క గంట సేపు దేవుని వారు మా ఎదుటలా నిల అలాగే నిలబడి దేవ స్ఫోకం చేస్తూ ఉన్నా ఎదుటిగా నిలబెట్టి సరివేష్ను ఎందు తన దృష్టి యావత్తు కూడా అలా ఇంప చేసి స్తోత్రం చేస్తూ ఉన్నాడు త్రిభువ కమనం తమాలీల ఆ శ్లోకాన్ని పోతరాజు గారు భాగవతంలో అనువదిస్తూ ఉన్నారు తెలుగులో త్రి జగన్ను అఖీల ఉద్దీపింప ప్రభాత నీల జపం దు ప్రభమైన చేదము పైందం జిల్లా నీలా కౌరజ సంయుత మతి సేవ్యం వై విజృంభింప మా విజయుడు వన్లాడుమిన ఆ శ్లోకానికి తిరుగు పద్యం యుధితులగ విధూ్ర విశ్వ కచలుల శ్రమ వాలం కృత మమ నిశత సర్వైర్భ్యమాన జల సకవచేసు ంగమునందు గొల్లకు దెక్కల చేత రేగినటువంటి యొక్క ధూళి ఉన్నది అది యావత్తు కూడా లేచి ఆ శ్రీకృష్ణ స్వామి వారి నసట ఎందు ఆ ముంగుల ఎందు పడుతూ ఉన్నదట సాధన చెబుతూ ఉన్నాడు కదా అర్జునులకు మమనిషిత శరవై విభిద్ద నా బాల పరంపరల చేత శరీరం కూడా గాయములు పడిపోతూ ఉన్నదట ఆ సర్వేష్ఠుని యొక్క శరీరము పూచిన సంగు చుట్టు మాదిరిగావచేస్తు కృష్ణ అట్టి సర్వేష్ఠుని ఎందు నా మనస్సు నెలకొని ముందుగాక దానికి తెలివి చేస్తూ ఉన్నాడు పోతరాజు గారు హయలింకా నెమ్మతో జయము ప్రార్థనకిత్తువేక్క నడిన శత్రాహతులు జాల నొచ్చు పోరు మదిలో చి నష్ట నా యొక్క సర పరంపర చే నొచ్చి కూడా జయము ప్రార్థన ఆ జయమున్నది కలగజేయవలను పాండవులు కలిసి ఉద్దేశం చేత పోనుభాగో అర్థుని ఆ ప్రేరేపించి దచ్చగొట్టి చేస్తూ ఉన్నాయట యుద్ధం అటువంటి యొక్క సర్వేశ్వరుని నా అభదయం నిలుచుగాక అంటూ ఉన్నాడు యుద్ధంలో పూర్తిగా చదవేగాయట భీష్ముడు తన యొక్క దివ్య కోతి పాండిత్యమంతా చూపించాడు ఆ తర పరంపర చేత ఆ కష్టార్థంలో ఇద్దరు యొక్క శరీరములు పూచిన తంగడు చెట్టు మాదిరిగా అయిపోయిన రక్త శక్తములై పూచిన తంగడు చెట్టు మాదిరిగా ఆ గాంధీవానికి ఉన్నటువంటి అధికారు చక్కటి పాలస ఆ డ్రీం ఎదుట ఆ వడిలో గాంధీవారం ఎత్తడానికి గాని సజ్జం చేయటానికి గాని పాస్పోర్ట్ ప్రయోగం గాని సాధ్యంగా ఉండపోయింది అర్జునులకు సవ్యేంద్రిములు కూడా అశక్తములై చచ్చుబడిపోయి చచ్చు పడిపోయి ఇక యుద్ధం కూర్చున్నాడు కానీ చదవేకపోతూ ఉన్నాడు భీష్ముడు చుట్టుపక్కలన్నటువంటి సైన్యం లేకపోతే కూడా ఎండినటువంటి యొక్క అన్యములు కదా ఖర్చు చుచ్చు దహించినట్టుగా ఉన్నాడు కానీ అర్జునుడు వెదటద పూర్తిగా విలుంబించాడు భీష్ముడు సూచి అర్జున ఏమిటో ఏటలా కూర్చున్నావు దయేమైనా పట్టిందా ఏంటి యుద్ధం చేయకుండా అంత వృద్ధుడు వాడే ముసలివాడు ఆత్రకాలం గచ్చలనే కొడుతూ ఉంటే మెదలకుండా కూర్చున్నా ఏంటి అన్న అమ్మ మాట్లాడతారా ఫిలిచిన మాట్లాడతారా అయిపోయింది అర్జున్ పని శక్తి లేదు ఏం చేస్తాడు పలకటలా చూచాలటో అర్జుని అయిపోయింది సుమా చేయలేకపోతూ ఉన్నాడని ఇక లాభం లేదే ఇలా వదిలితే ఈ ముసలివాడు ఉంచడుసులు ముడిచి ఆ గుర్రముల యొక్క పగ్గములు ఉన్నాయి దాంతో ముడిచిపెట్టాయట ఆ నగంలో పైన ఉన్నది ఆ చక్రవయుధం దాన్ని తీసుకున్నారట తీసుకొని ఆ తీసుకుని నరుపుతాను అని చెప్పి ఆ యొక్క నడ ఆ రథం మీద నుండి గబోళ్ళు దూకాయట భూమి మీదకి దూకేసరికి రావుల ఆ ప్రపంచము అంటే భీష్ముడే చెబుతూ ఉన్నాడు వర్ణిస్తూ ఉన్నాడు కుప్పించి ఎగసి కొండలము గగన తాగము బెల్ల గప్పు కుప్పించి దూకాయట దూకటంలో ఆ కొండలములున్నాయే ఆ అంటు జోడు ఇక అవసర బుద్ధులు మనమైన వాళ్ళు చేసినవా కావు కదా ఆ దృవ్యములైనటువంటి ఆ యొక్క రత్నముల యొక్క కాంతుల చేత గగనం అంతా కూడా రంగులు రంగులు రంగులు రంగులైపోయిందట అర్ దోకటంలో చక్రంబు చేపట్టి చముదముల పైన ఆ చక్క తీసుకొని దూచి మీకు పైన ఉన్నటువంటి యొక్క పీఠాంబరం ఉన్నది అది క్రిందికి వేలాడుతూ భూమి మీద జీరాడుకుంటూ వస్తూ ఉన్నది జీరాడుకుంటూ వస్తూ ఉన్నది ఆ దూకిన దూకటంతో ఈ బ్రహ్మాండూ ఉన్న ఎట గర్భగోళంలో సర్వేశ్వరుడు ఒకట ఆ బొరువుట భూమి ఒక్కసారి అలా ఊగిందట దూకిన దూకటంతో అలా పీతాంబరం నీర్చుకుంటూ వస్తూ ఉన్నాయట ఎలా ఉన్నాయా ఆ ఏడు మీ దగ్గర దూకినటువంటి సింహం ఏ ప్రకారంగా ఉండరో ఆ ప్రకారంగా దూకాయట దూకి నేను భీష్పుని పుద్దు నిన్నుగా ఆ ఇన్ని సంవత్సరములు వహిస్తున్నటువంటి ముసలివానికి ఇంత మదవా కాబట్టి బీసుని నరికి నిన్ను సంరక్షిస్తాను సుమా అని దూకి వస్తూ ఉన్నాయట చూచాయట అర్జునుడు అంతవరదాకా కూర్చునే ఉన్నాడు అదే మిగిలిపోతూన్నదే ఆ వ్యవహారము వెళ్ళి దూతూకి వెళ్ళిపోతూ ఉన్నాడు బీటును మీరు అర్జునుడు కూడా దూకి ప్రభు నిన్ను నమ్మి సారథ్యానికి తీసి తెచ్చుకున్నాను స్వామి కానీ నీవి ఇప్పుడు పోయి భీసుకుని నలికావు ఇక నేను బ్రతికెందుకు సారథి ఆ సారథి అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు నరికాడే తప్ప భీసుడు నలకలేకపోయాడు భీసుకుని అని అర్జునుడు నలగలేకపోయాడు భీష్కుని అనేటటువంటి యొక్క అపఛాటి అనేది శాశ్వతంగా కాబట్టి నమ్మినటువంటి నన్ను అలా అపర్చాటితో చేయవద్దు సమా అని తవాల్ని వచ్చి పట్టుకున్నా అర్జునుడు ఇద్దరు ఎప్పుడైతే దిగారో రథం మీద నుండి కృష్ణార్జునులు ఇద్దరు కూడా దిగే వరకు కళాహీనం అయిపోయిందట రథం పట్టుకున్నాడు కాని ఆ సరివేస్తున్న ఆపవల్ను ఈ అగ్ని వల్ల రాగి పారేస్తూ పెనుగాలి వృక్షం నీర్చు పగిడి అన్నాడు పెద్ద గాలి కదా వృక్షాన్ని లాగి వచ్చినట్టుగా లాక్కుపోతూ ఉన్నాడు ఈ భీష్ దెబ్బలు ఉంటాను సరిపోతూ ఉన్నా ఆయట చూచాడు ఆయన భీష్ముడు ఆనంద పరమేశుడై హే ప్రభు రా ఏమి వచ్చావా చక్రాయుధం ఏమి ఎక్రాయుధం నలుకు నీ నీ చేత గట్టు గల ఉభయ లోకముల సిద్ధి ఆ నీ చేతిలో చచ్చిన దానికంటే ఇంకా నాకు కావాల్సిందే ఉన్నది ఈ లోకం ముందు శాశ్వతమైన కీర్తి అర్జునుడు సంహరించలేకపోతే సర్వేశ్వరుడు నలికాడు తీసుకుని అర్జునుడు వాళ్ళు అయ్యేది కాదు అని చెప్పి కీర్తి మిగిలిపోతుంది నీ చక్రధారతో చెందిన తర్వాత ఇక నాకు ఆ మోక్ష సామ్రాజ్యం అది సంసిద్ధం కరపలామూలకం కాబట్టి ఏమి చేస్తావో ఇచ్చావు నడుకో నువ్వు నన్ను కాబట్టి రా దించావు అంటే మాత్రం ఒత్తి పెడతాను అంటూ ఉన్నాయట అర్జునుడుగా ఉంది వ్యవహారం అని తోచక ముందడుగి సాక్షికి చంపినట్టు స్వామి ముందు అడుగు వేశావు అంటే నీ తమ్ముడు సాచ్చకి చంపినట్టు సుమా అంటే రెండు ప్రతిజ్ఞల మధ్యలో ఇరుక్కుపోయాడట ఇప్పుడు సర్వేశ్వరుడు ఇద్దరు భక్తులేనట అర్జునుడు ఒక భీష్డు ఇద్దరు భక్తులే ఆయన దించావు అంటే చక్రా చక్రాన్ని దించావు అంటే ఒట్టు పెడతానంటూ ఉన్నాడు ఈయనేమో పెత్తనే పెట్టేశాయట కాబట్టి ఏమి చేయవాలని ఆలోచించాయట ఆలోచించి ఆ పాపం ఆయన ఇంకా ఒట్టిడు అంటున్నాడు ఒట్టు అంటున్నాడు గొప్ప పెట్టదా అర్థం ఏమో పెట్టి వేశాడు కాబట్టి వెనక్కి మంచిది అనే ఉద్దేశం చేత ఆగిటప్పుడు ఆగితే స్వామి దేవత నేను యుద్ధం చేయను భారత యుద్ధంలో కత్తి పట్టణి ప్రతిజ్ఞ చేశావు కానీ ఇప్పుడు భీసుల మీదిగా దుకి నరిగితే నయ్య జగంబూ జగత్తమంటారు స్వామి వావయ్యు మీదికి భీష్ముని పాటు సూదుగానే ఆ దేవత వారి అనుగ్రహం ఉంటే ఈ భీష్ముడు నాకేమి లెక్క కాబట్టి ఆ భీష్ముని యొక్క పాటేమిగా దేవల వారి రావలసింది ఇద్దరు తిరిగి అన్నా అర్జునుడు అంటే అప్పటికి తిరిగిపోవడమే ఆహా సరిపోవు అని తగుము అని చెప్పి వెనక మరలానక మళ్ళీ ఇద్దరు వచ్చే క్యారెటర్ మరలా దాని మీదికి ఆ యొక్క సంద్రం రథం మీదికి ఇద్దరు దిగేవారి కళాహీనమైనటువంటి యొక్క ఆ రథం శిఖరద్వ సుందరం ప్రకాశించే ఇద్దరు వ్యక్తి వరకు ఆ రెండు శిఖరములు కలిగినటువంటి యొక్క మందరం మాదిరిగా ప్రకాశించిందట మర ఆ రథం ఆ ప్రకారంగా నా మీద దూకి చక్రాలు తీసుకుని వస్తూ ఉన్నటువంటి యొక్క దేవుడు దిక్కు నా కో ప్రకారంగా అర్జున్ని బోనించి నా మీద చక్రం తీసుకుని దూకి వచ్చి వచ్చినటువంటి యొక్క దేవుడు నాడి ఆ దేవాది దేవుడు దిక్కు నాకు మునులు గ్రుపులు చూడ మును సభామంతి నయ్యాగ మంటముల చిత్ర మహిమ తో గెలువందు జగదాది దేవుడ మధునాదు మునులు నృపులు సభా మందిరమున యాగమంటున ధమ్మరాజు యొక్క సభా మందిరం రాజు సూయమునందు మునులు నృపులు చూడ రాజులు దేవతలంతా కూడా చూస్తూ ఉండగా ఒక్కొక్క చిత్రం చేస్తూ ఉన్నారట ఆ రాజసూయ ఆగముందు పర్వేశ్వరుడు ఆఖరి రోజున ద్రౌపదు పిలిచారట ద్రౌపదుని బాబాయ్ ఈ వేళ మనం ధర్మరాజు పారాయాలి నీవు నేను రాజులంతా కూడా చెప్పి వెళ్ళిపోవడానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ వేళ నీవు నేను పారాయి సుమా ఇతరులెవరు కూడా దౌవాదికులు ఎవరు చిత్తం అర్వేశ్వరుడే తాని పూనుకుంటుంటే ద్రౌపదు ఎంత వాడి కను చిత్త తగిలించుకున్నారట పట్ట తగిలించుకొని ద్వారము నిలబడ్డారట నీ అవతల ద్వారానికి పోనా నేను కనిపిస్తూ ఉంటా రాజులను నువ్వు లాగే అవతలకి నిలబడ్డాలో మధ్యలో పెద్ద సింహాసనం వేసి దాని మీద కూర్చున్న విచ్చారటరాజును కూతుండ వస్తూ ఉన్నారు రాజు వచ్చి ఆ వాకిడి జవాన్ ఆ సర్వేశ్వరుడు నిలబడి ఉన్నాడు పట్టా హే ప్రభు నమస్కారం ఏముదయా నీది అయా మారి సింధు దేశం ప్రభువు ఏంది ఇచ్చావు నీవు ఫలాని ఫలానా అవన్నీ ఇచ్చావా లెక్క రాయించావా అలాగే రాయించా పో లోపల ఉన్నాడు నమస్కరించుకో వెళ్ళు వేలేది పోయి రాజు మీద కేకి ఆ ధమ్మరాజు యొక్క పాడముల మీద క్రీటములు సోకేటట్టుగా నమస్కరిస్తూ ఉండగా దిగిరావా దిగరా దిగిరా ఉంటే ఎట్లా దిగిరా అని లాగివేస్తూ ఉన్నాడు ఆయన ఈ ప్రకారంగా ఒక సూయోదయం మొదలుకొని సూయాస్తమయం వరకు ఆ ధర్మరాజు యొక్క పాడములు రాజుల యొక్క క్రీటముల యొక్క కాంకుల చేత శర్ణములై రంగులు రంగులు రంగులుగా భాషించిన చిత్ర మహిమతో ఇలాంటి చిత్రము లావత్తు చేస్తూ ఉన్నాడట ఆ రాజస్వయాంతముందు యజ్ఞం అంతా పూర్తయిపోయింది పూర్తయిపోయిన తరువాత ఒక మహాపురుషునికి సన్మానం చేయాలి యజ్ఞాంతము నుండు అప్పుడు దాని యజ్ఞం సంపూర్ణం కాదు పూర్తయిపోయింది అర్ధమ్మ రాజు నాడే అనగ్మైనటువంటి యొక్క మరులు వస్తవులు సామకా వర్క్కలు అపరిమల ద్రవ్యములు ఇవన్నీ కూడా పెట్టాడు పళ్ళంలో ప్రతి ఆ సింహాసనం మీద లేచి నిలబడ్డాడు ఆ ఎత్తుకొని కానీ ఎలా ఉంది సభ సభ ఎలా ఉన్నది దేవతలున్నారు నారదారి దేవర్షులున్నారు రాజులున్నారు చక్రవర్తులున్నారు బ్రహ్మాండమైన సభ దానిలో ఎవరికి ఇస్తే ఏమి బాధ కలుగునో చేశాము అంటే ఎవరికి ఇస్తే ఏవి బాధ కలుగునో ఉన్నారు వ్యాసారి మహర్షులంతా ఉన్నారు అనే సందేహం ఆ కళ్ళను ఎత్తాడు తప్పు ఎత్తాడే కానీ దిక్కులు నాలుగు చూస్తూ ఉన్నాడు పరికించి సభ పెద్ద సింహాసనం మీద ఎదురుగా కూర్చున్న మాట భీష్ముడు రే గ్రహించాడు ఆయన రే ధర్మనందన ఏమిటో అలా చూస్తావు ఏమిటి ఏమలేదు స్వామి ఈ సభలో అగ్రపూజ ఎవరికి చేయవాలనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నా పెచ్చవాడా అగ్రపూజ చేయటానికి ఆ నీకు సందేహం కూడా నా ఇంకా ఎవరు తగ్గుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా దేవాది దేవుడు ఎవడు యజ్ఞ గణ్యుడు ఎవడు యజ్ఞ స్వరూపుడు ఎవడు యజ్ఞ భర్తయో ఈ జగ జగత్తుల కావచ్చు కూడా ఎవడు ఆ అధీష్టరుడు అతి సర్వేశ్వరుడు నాడే సాక్షాత్తుగా సాక్షాత్కరించిన యజ్ఞమునందు కూర్చుని ఉండగా ఎదుటిగా కూర్చుని ఉన్నాడు అలా కూర్చుని ఉండగా ఇంకా ఇతరుడు కావయ్యా ఈ అగ్రపూజకి ఈ ఆయనకి ఇవలసింది లోపల ఉన్నది ధర్మరాజు కూడా కానీ ధయ్యం లేదట ఆ కాలం చేత చూస్తూ ఉన్నాడు అది గ్రహించి చెప్పాయ భీష్ముడు ఆయన ఇచ్చిన తరువాత దానికి ఓటు చేసిన తర్వాత ఇంకా తిరుగులేదుగా ఆయన చెప్పిన తరువాత దిగి ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ప్రక్కన పెద్ద సింహాసనం దాని మీద కూర్చుని ఉన్నాడు అక్కడకు పోయి ఆ యొక్క వారి పాద సన్నిధానం ముందు పెట్టి నమస్కరించే ప్రభో ఈ నా యొక్క ఆ స్వల్పమైనటువంటి కానుక ఇది గ్రహించవలసింది అని చేతులు శోధించాడు అంతా సంతోషించారు సర్వేశ్వరుడికి ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఎవరు అడ్డు పెట్టడానికి వీల్లేదుగా ఎవరికి మనస్సులో బాధ కూడా కలగటానికి వీల్లేదు అంతా సంతోషించారట కానీ సమస్తమైనటువంటి యొక్క జనానికి అందరికీ కూడా ఆనందకరమైనటువంటి పగలు ఆ యొక్క దివాంధున్న చాలా గలగా ఉంటుందట అలాగే అందరూ ఆనందపడ్డారు కానీ వాడు శిశుపాలుడున్నాయి వాడికి మాత్రం ఏమి బాధగా ఉంది చాలా బాధగా ఉంది బాధగా ఉండి లేచాడు లేచి ఆ ధర్మరాజుని దుడుతూ ఉన్నాడు రే ధర్మనందరా ఇంతకాలం నుండి నువ్వు తెలివి చాలా గొప్పవాడవనుకున్నా కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి యొక్క పని ఉన్నది తెలివి తక్కువ పనిచేశావు చాలా తెలివి తక్కువ పనిచేశావు అయితే నీకు ప్రేమపాత్రుడేనంటావా ఆ శ్రీకృష్ణుడు నీకు ప్రేమపాత్రుడు అయితే నీ ఇంట్లో తీసి ఉపయోగ చేసుకో ఎవరు మెదళ్ళు కానీ ఇంతమంది మహాపురుషులంతా కూడా ఉన్నటువంటి యొక్క సభలో దేవతలు ఉన్నారు మహర్షులు ఉన్నారు ఎందుకు పనికి బాల్ని వాళ్ళకి చేసేవి అంటే అగ్ర పూజ మృత్విజని విచారి పూజాయ నుండు ధర్మయు వృత్తిజుడని పూజించావా వృత్తిజుడని పూజిస్తే దైపాయుడు నాడే వ్యాస మహర్షి ఆయన కూర్చొని ఉన్నాడు మహాపురుషుడు ఆయన ఇది ఆయన ఇది లేక వృద్ధుడని ఏది వయోవృద్ధుడని చేశానంటావా అనేక మంది ఉన్నారు వయోవృద్ధుడు అటువారందరికీ కూడా వదలి కులహీనుడు గుణీనుడు ఎందుకు పనికి వాడు అనేక విధములైనటువంటి యొక్క అల్లరిపులు యావత్తు చేసినటువంటి యొక్క నవనీత చౌర్య ఆ దిభాండ ఆ దిభాండ వికలనాథులు చేసినటువంటి యొక్క ఆ శ్రీకృష్ణునిగా ఈ సభలో అగ్రపూజ ఈ భీషుడు నాడి ఈ ముదివెర్రి పరమేశ్వరు చేసి వచ్చి ఈ ముదివెరి ఈ ముసలివాడు నాడు ఈ భీష్డు వాడికి మతిపోయి మతిపోయి వాడేవో చెప్పను నేనేవో చేయనునా ఈ సభలో ఇంతమంది మహాపురుషులకందరికీ కూడా పరాభవం చేశావు నీవు చాలా తప్పుమని పురుష ఆ సర్వేశ్వరుడు నాడే దేనికి లొంగడు దేనికి కూడా లొంగేవాడు కాదు కేవలం భక్తికి మాత్రమే వశుడు మిగిలినటువంటి యొక్క ఆ విషయములని కూడా వాడికి ఒక లెక్కలోవి కావు ఎందువల్ల వస్తు సముదాయాన్ని ఇచ్చి వాడిని తృప్తిపరిచేవాడు ఎవడు లేడు ఎందువల్ల అంటే ఈ వస్తువులన్నీ కూడా వాడి యొక్క సృష్టిలో కనుక ఇవి ఒక లక్ష్యంలో ఉండవు వాడికి అంటే భక్తి ఒకటే మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ మోక్ష సాధన సంపత్తిలో భక్తి ఒకటే గది చాలా గొప్పది సర్వేశ్వర ప్రాప్తికి ఆ మిగిలిన ఏవి కూడా చాలామని అరగదు ప్రహ్లాదులు వారు కూడా ఇది పెడుగా చాలదు భూదేవత్తము చాలదు దేవత్తము అధికత్వము చాలదు అది మెప్పింప విశాలోజ్జములార పక్తి చాలిన్న పంగిరు చాలదు భూదేవత్తము నేను బ్రాహ్మణుడను భూదేవతను అంటే చాలదంటున్నారు దేనికి అది మెప్పింప సర్వేశ్వరుణ్ణి మెప్పించవలను అంటే నేను పెద్దముడా కొడుకును బ్రాహ్మణుణ్ణి అంటే సంతోషించడు చాలదు దేవత్వము దేవత్వము చాలదు వాడిని మెప్పించడానికి అనగా దేవతల్లో వాడను నేను నేను దేవేంద్రుణ్ణి నేను బృహస్పతిని నేను శుక్రుణ్ణి అని ప్రకారంగా ఆ దేవతాత్వాన్ని పురస్కరించుకొని చెప్పినంత మాత్రం చేత సంతోషించడు వాడు దేవత్వం తమ యొక్క శమర్థమాది గుణములున్నాయే గుణ సంపత్తి ఇంద్రియ విగ్రహం ఇలాంటి వాటిని అవతూ కూడా నేను సంపాదించాను కదా సర్వేశ్వరుడున్నెందుకు రక్షించడు ఎందుకు సంతోషించడు అంటే సంతోషించడట అధిక శాంతత్వం చాలదు హరి మెప్పింప ఆ సర్వేశ్వరుణ్ణి మెప్పించవాలను అంటే ఈ శమతమాధిగుణ సంపత్తులేవి కూడా చాలవు ఏది సరిపోయేది భక్తి చాలి భంగి ఆ భక్తి ఒక్కటే సర్వేశ్వరుణ్ణి మెప్పించడానికి సరిపోయేది అని ఆ ప్రహ్లాదులు వారు కూడా ఆ పిల్లలతో అందరితో కూడా అలాగే ఆ ఇది ఆ విషయాన్ని ఇక్కడ సర్వేశ్వరుడు కూడా అడుగుతూ ఉన్నాడు భక్తి చేత మాత్రమే నన్ను చూడగలరు ఈ ప్రకారంగా తెలుసుకోగలరు తెలుసుకోవాలన్నా లేక నా యొక్క దివ్య ధాము ప్రవేశించవలనన్నా నన్ను ఇలా చూడవలనన్నా ఆ భక్తికి మాత్రమే సాధ్యంగా మరి దానికి సాధ్యపడేవాడును కాను అన్నారట మత్కర్మ మత్పర